కేంద్రండి పానుగంటి లక్ష్మీ నరసింహారావు గారి నూట యాబైవ జయంతి సాక్షి ధారావాహిక నాటిక పరంపరలో పన్నెండవ భాగంగా జనకరాదు వీధి నాటిక మూలం కీర్తిశేషులు పానుగంటి లక్ష్మీ నరసింహారావు రేడియో అనుసరణ శ్రీ ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ నిర్వహణ శ్రీ పాండురంగ సహకారం శ్రీ కెవీ నరసింహారావు వినండి జనకరాజు వీధి నాటిక యనలారా లోకంలో మనం వద్దని గెంజుకున్న కష్టాలనేవి ఎలా వదలకుండా పోవో అలాగే ఒక్కొక్కరి విషయంలో సుఖాలు కూడా వద్దనుకున్నా పట్టుకు వదలవు దీన్నే సుఖ ప్రారంభం శాస్త్రి నీది మరీ చోజవు సుఖాలు వచ్చి పడుతుంటే ఈ లోకంలో వద్దని పిలవడవరయ్యా జంఘ శాస్త్రి విషయాన్ని కొంచెం మెరికిగా చెప్పేళ్లే సుఖాలు వద్దనే వాళ్ళు ఉంటారని అని కాదు ఇక్కడ భావం వద్దనుకునే వాళ్ళను సైతం వెంటాడే సందర్భాలు కూడా ఉంటాయి అయితే మొదలదాం అనమాట ఎవడి వచ్చినప్పుడు వాడు కష్టం వచ్చినా సుఖం వచ్చినా అందుకుని అనుభవించక తప్పదుగాక తప్ప ఉదాహరణలు చెబితే తప్ప సుఖ ప్రారంభం అంటే ఏమిటో స్పష్టంగా తెలియదు ఒకటి కాదు రెండు చెబుతారు సాది మహాకవి ఒక కథ చెప్తాడు ఇది నిజమైన కథేనట అది అక్కడొక దుండగుడు ఉండేవాడు అనను ఉన్నాడనే అంటాను వాడి చెడ్డతనం అంతా ఇంత కాదు వాడి స్వభావం చేతనే చెడ్డవాడు కావడానికి తోడు బాగా డబ్బు మతం ఉంది వయస్సులో ఉన్నాడు మద్యప్రియుడు మాని ప్రియుడు వెరసి తలపొగుడతో అల్లాడిపోతున్నాడు ఒకసారి ఏం జరిగిందంటే వీధి వెంబడి ఒక సన్యాసి నడిచిపోతున్నాడు ఈ దుండగుడికి ఆ మనిషి మీద చెయ్యి చేసుకోవాలి బుద్ధి పుట్టింది వీధిలోకి వచ్చి చుట్టూ చూశాడు ఎవ్వరూ లేరు పెద్ద రాయి కనిపిస్తే ఎత్తి ఆ సన్యాసి మీదకి విసిరాడు తల పగిలిపోవలసిందే కాస్తలో తప్పి బుధం మీద నుంచి పక్కన పడిపోయింది వెనక్కి తిరిగి చూశాడు దుండగుడుగువిగా నిలబడి అని ఎగతాళిగా నవ్వాడు పాపం ఆ సన్యాసి అర్పకుడు ఒంటిగాడు మారు మాటాడక తల వంచుకు వెళ్లిపోయాడు ఆ తర్వాతే ఏం జరిగిందో సన్యాసి చెప్తాడు నాకు చెప్పరాని దుఃఖవు కోపలిగాయి ంగుకున్నాను కొన్ని నెలలు గడిచాయి దుండగుడి పాపం బద్దలైంది వాడి దుర్భర కృత్యాలు మహారాజుకు సాక్షిపూర్వకంగా తెలిసాయి అంతే వాణ్ణి పట్టించి ఒక పెద్ద బావిలో పడవేయించాడు ఈ సంగతి నాకు తెలిసింది వాడకప్పుడు నా మీద వేసినంత పెద్దరాయి తీసుకుని పరుగు పొరుగున వెళ్లి ఆ బావిలో తన్నుకుంటున్న వాడి నెత్తిన దిగబెడిచాను మహాకవి ఆ సన్యాసలా ఎందుకు చేశాడు ఇన్నాళ్ళు జాగ్రత్తగా దాచి అదే రాయి వాడి నెత్తిన దార విడిచాను నిన్ను కొట్టినప్పుడే ఈ పని చేయవచ్చు అంటారని నాకు తెలుసు కానీ వాడికింకా అప్పటికి సుఖాలనుభవించే రోజులు మిగిలి ఉన్నాయి ఎవరేం చేసినా చల్లదు ఇదిగో ఇప్పటికి వాడి సుఖ తీరింది రాయి పారవేస్తూ వాడికే చెప్పాను నాయనా నన్నీ రాతితో కొట్టావు నేను నిన్ను మళ్లీ కొట్టక తప్పదు గనక కొడుతున్నాను నీ దుర్మార్గ జీవితాన్ని తలుచుకొని పశ్చాత్తాపం పొందదగిన రోజు వచ్చింది దేవుణ్ణి స్మరించుకో అని ఆ మాటలు మీకు వినపడవు కాని వాడికి వినపడతాయి అందుకే చెప్పేది మనం చేసిన ప్రతి చర్యకి ప్రతిచర్య ఫలాన్ని అనుభవించక తప్పదు సుఖం గాని దుఃఖంగాని బాకీ ఏమీ మిగలటానికి వీల్లేదు సాది మహాకవి గారు తత్వాన్ని కళ్ళకి కట్టినట్టు చెప్పాడయా జంగాల శాస్త్రి అంతెందుకు దేవతలు హిరణ్యకస్పుడి బాధలు పడలేక నెత్తి నోరు కొట్టుకుంటూ రోదశీ కోహరం అదిరిపోయేలాగా ఏడ్పులు పెడబొబ్బలు పెట్టుకుంటూ పోయి శ్రీ మహావిష్ణు సన్నిధికి చేరి ఆలగోళ పాలగోళా చేశారు కదా ఆ మహానుభావుడు ఏమన్నాడు నోరు మూసుకొని అందరినీ ఇళ్లకి పొమ్మన్నాడు భావించి రికాదు కా ఇంకనుడి చెం చెంప మీకే ఆ గది సంగతి రాక్షస సంహారం అంటే చాలు ఎలగిసి కూర్చునే సీవిష్ కూర్చుని వారు ఇంకా సమయం రాలేదన్నది ఆ హిరణ్యకస్ పడి కాదు ఆ రాక్షసుడు గారికి అనుగ్రహించాల్సిన సుఖాలు మిగిలిపోయాయనమాట చూసారా మన బొర్రయ్య ఎంతటి స్వారస్యం లాగాడు అంటే సాక్షాత్తు దేవుడికి సైతం మన కష్ట సుఖాల మీద అధికారం లేదన్నమాట భగవంతుడి సంగతి అలా ఉండగా ఇంకా పాలకుల సంగతి లెక్క కాదామా ఈ విషయంలో రెండో ఉదాహరణగా జనక మహారాజు గారి కథ ఒకటి చెబుతారు జనక మహారాజు అంటే సాక్షాత్తు యాజ్ఞవల్క్య మహర్షి శిష్యుడు ఆయన మిథిలా నగరం రాజధానిగా రాజ్యం ఏలుతుండగా ఒకసారి జయ జయ జయ జనకరాజ మహాచక్రవర్తి జయ జయా కర్మయోగి చంద్రమా జయ రాజదర్శనం కోరి వచ్చాం కుండిపల్లె నుంచి వచ్చాం జనక రాజసి తెలియజేయండి మౌనీశ్వరులకు స్వాగతం జనక ప్రభువులు ఇప్పుడే సభా మందిరంలోకి వచ్చారు దయచేయండి ఇటు ఇటు ఈ ఆసనం అలంకరించండి ప్రభువులకు తమ రాక నివేదిస్తారు సంతోషం ఆయన ఏమిటి రాజసభా విచిత్రం ఏమిటి చక్రవర్తి వైచిత్రి జనకర్షి అంటే మహావేదాంత నిధి అని పేరు ఇక్కడ చూస్తే ఆయన ఒకవైపున రాచకురువులో ఆయుర్వ్యయాల లెక్కలు వెళ్తున్నాడు మరొక పక్క పాదాక్రాంతులై కానుకలర్పించే సామంతుల సత్కారాలు స్వీకరిస్తున్నాడు ఒక వంక బహుమానాలను మన్నిస్తున్నాడు ఇంకొక వంక ఉద్యోగులను కనుసైగలతో దగ్గర కుదిరిచి కార్యకలాపాలజ్ఞాపిస్తున్నాడు ఇటు చూస్తే సత్కార్యాల పట్ల ఔదార్యం అటు చూస్తే మరే లెక్కో పిసింది ఒక కంట దాక్షిణ్యం మరొకంట కాన్యం ఒకరి పట్ల వట్టి లౌకికపు చిరునవ్వులు మరొకరి పట్ల ఆదరాహ్వానాలు ఇది ఎడతెరిపిలేని వట్టి రాచరికపు సందడి సముద్రంలో మొనకి ఈ మధ్యలో జీవించే ఈయన వేదాంత తప్పునితమటం ఎలా నమ్మటం ఇక్కడ ఉండటమే చాలా బిసుగ్గా ఉంది ఈయన సమసాలించి వేలైనట్టుంది జనమంతా వెళ్ళిపోతున్నారు నన్ను కలిసి మాట్లాడతాడు ఏ పలుకు లేకుండా చిరునవ్వుతో నిష్క్రమిస్తాడు నేను ఇక్కడికి రావటమే పెద్ద పొరపాటు కాదు కదా మౌనీశ్వరా మీరిప్పుడు జనక రాజ్ చూడవచ్చు సంతోషం సంతోషం జనక రాజ మీకు మా గురువాశీసుడు మౌని ఇటు దయచేయండి నాకు దగ్గరగా ఈ పీఠం మీద ఆశీర్లుకండి చక్రవర్తి నేను కాసేపు మీతో ఏకాంతంగా మాట్లాడాలి తప్ప దండపతి సైనికులను ఇతర పరివారాన్ని బయటెక్కు సిద్ధం ప్రజ చక్రవర్తి మంచు లోయల్లో కూడా మీ కీర్తి విహరించడం ఎరుగుదు దర్శనం చేద్దామని వచ్చాను యాజ్ఞవలిచే శిష్యుడవై కర్మయోగులైన మీరు ఈ జన్మలోనే మోక్షం పొందుతారని విని మీ పుణ్యదర్శనం చేసి తరించవచ్చుననుకున్నా ప్రబల సమాధిష్టలో ఉంటారేమో దర్శనమే కాదేమో అనుకున్నాను నాకు చాలా నీరాశ కలిగింది కర్మయోగులు అనుకున్న మీరు భవభోగులని పిలవదకి కనిపిస్తున్నారు ఈ పనికి రాజ్యం ఏమిటి ఏలువడి ఏమిటి ఈ ఆశ్రితులేమిటి ఈ రాయబారులేమి ఈ విచారణలేమి ఈ శిక్షలేమిటి ఈ ధనకాంక్షలేమి ఈ వేష్యావృత్త గీతాలేమి ఈ కవిగాయత వందిమాజ స్తోత్రాలేమి ఇవన్నీ చూస్తుంటే నాకు వేరేప్తేలా ఉంది ఈ మధ్యలో నువ్వు ఎలా ఎలా ఉండగలుగుతున్నారు మునిచంద్రమ్మ నువ్వు బుద్ధిమంతుడు నా మీద మహాభిమానంతో ఇలా మాట్లాడావు నేను మూఢుణ్ణి కాను మూఢుడికి నాకు భేదం నేనేమో ఇదంతా వ్యర్థమని తెలిసి తిరుగుతున్నాను వాడేమో ఇదే యథార్థమని తిరుగుతాడు అసలు రహస్యం విను తప్పనిసరి కావడం వలనే నా సుఖ ప్రారంధపు శేషం ఇంకా మిగిలి ఉంది నాయన నేను చేసిన కర్మలకు ఫలం నేనే అనుభవించాలి కదా తప్పదు ప్రారంధ ఫలానుభవం పూర్తి అయ్యే వరకు నోరు మూసుకుని చచ్చినట్టు చక్రవర్తి మీ మాటను నాకు నచ్చలేదు స్వార్థ పరిత్యాగ శక్తి మీకు లేదు అందుకే ఈ తీరున మాట్లాడుతున్నారు నాకు ఇదేమి వద్దు ఏమి చేయమంటామో చెప్పు ఈ సౌఖ్యాలను వదులుకోవటానికి మీరు సిద్ధంగా ఉన్నారా సాధ్యమైతే ఈ క్షణంలో వదులుకుంటాం అయితే ముందే చెప్పు ఆ సౌఖ్యాలు నాకు తిరిగి రాకుండా చేయగలవా తప్పకుండా అందుకు నాది పూజ హిమాలయాలకు పోదాం రండి ఎవరక్కడా ఆజ్ఞాపించండి మహాప్రభు వెంటనే ప్రధాన మత్స్యల్ని పిలిపించా మాచ్చ నా కొంచెం పని ఉంది నేను ఈ మౌనితో విడుతున్నాను నేనెక్కడికి వెళ్లాను ఏమోనని నా గురించి ఏ అన్వేషణలు చేయవచ్చు మా ఇష్టం వచ్చినప్పుడు తిరిగి వస్తాను అంతే ఇంకేమి నన్ను అడగవచ్చు అర్థమైంది మహారాజా మీ ఆజ్ఞ అక్షరాలా తిరతా జనకరాజా చూశారా నడవటం అంటే ఎంత శ్రమ పడుతున్నారో చేసిన వారు కదా మరి మళ్లీ మర్రికొస్తున్నారు సుఖో సుఖమే ఆనాటికి అది ప్రాప్తం కష్టం కష్టం ఈనాటికి ఇది ప్రాప్తం సారాంశంగా సూత్రం ఏమంటే అవశ్యం అనుభోక్తవ్యం కర్మ సుభాషు భక్తం చేయతే కల్పకూటి శైరిపి అన్నారు మీలాంటి వ్యర్థం శ్రమ కూడా కర్మే కనుక అనుభవిస్తున్నా బాధ కలుగుతుంది కనుక ఆ సురుస్తురంటున్నా చక్రవర్తి అది రాజసపు పలుకు మౌని సత్యం ఎప్పుడు రాజసంతోటే ఉంటుంది తమకు తెలియద రజోగుణ ప్రధాను సత్య స్వరూపుడైన బ్రహ్మదేవుడు ఉండేది కూడా సత్యలోకంలోని వాగ్మివి మహారాజా బాగా అలసిపోయినట్టున్నారు కాసేపు ఈ విశాల వటవృక్ష నీడలో విశ్రమిస్తారా ఇక అంతసేపు తాడుకోండి ఈ కనుసూపు మేరలో నీటి పట్టు ఏమీ కనబడటం లేదు ఎదుటికి వెళ్లి ప్రయత్నిస్తాను ఏదో వచ్చి కానీ వెంటనే చెయ్యి అయితే ఒక పని చెయ్యండి మీరు ఈ చెట్టు విశ్రమించండి నేను వెళ్ళి నీళ్ళు తీసుకుని వెంటనే వస్తాను భరించడానికి దాహంగా ఉంది కళ్ళు మూసుకుని ఇక్కడే పడుకుంటా నడచిన అలసెదిగా తగ్గితే దాహం కూడా క్రమంగా కొంతైనా తగ్గవచ్చు పడుకున్నట్టున్నారు ఎవరో మహాపురుషురాగా ఉన్నాడు పాటు తిరిగి పడుకోవటం వల్లగా కనపడటం లేదు పల్లకి దించండి మహాపురుషుడా ఏమి మాట సేనాపతి పద నేను వస్తున్నాను చూద్దాం జనక చక్రవర్తి వందనం మహాప్రభు వందనం తమరు ఇక్కడ ఈ అడవిలో పానీత్రం ఎవరు మహాప్రభు ఎంత మాట నేను తమ రాజనగరుకే బయలుదేరిన సామంతుని అది ఆ ప్రక్కన సైనికులు మీకోసం పట్ట కుటీరం సిద్ధం చేస్తున్నారు మెత్తని చెయ్య సిద్ధం చేస్తున్నారు ఈలోగా ఈ పిండి వంటలు ఆరగించండి పానియం నిర్మించండి పరిచారికలను నియమించండి పరివారం అంతా ప్రభు సేవకు సిద్ధంగా प्रभु चंड विचित्र चक्रवर्ती अला नव्कट आश्चर्य आश्चर्य चंद्र तेज कंट कृत जगह గంటలో ఈ ప్రదేశాన్నంత వడ్డి పటకు దీరాించి రాతనగరుగా మర్చివేశావు నీ ప్రశంసకు ధన్నిని ప్రభు ధన్ని తామంత నృపతిగా చక్రవర్తి సౌఖ్యం చూడడం నా బాధ్యత కదా ప్రభు అదే అది సుఖం కష్టం అన్నట్టు చెండతేజ నా కోసం వెదుగుతూ ఎవరైనా మునిగాని నీ సైనికులు కనిపించాడేమో వెంటనే అడుగు ద్వారపాలక చక్రవర్తిని చూడడానికి ఎవరైనా మునిగాని వచ్చాడా చిత్తం ప్రభు లోపలికి వస్తామంటూ చాలాసేపటి నుంచి అరుస్తూ ఒక సన్యాసి బయట నిలబడి ఉన్నాడు వెంటనే లోపలికి పంపించు జనక కర్మయోగి నా వల్ల జరిగింది నాకు బుద్ధి వచ్చింది నన్ను క్షమించండి ఇదే నీకు సాస్త్రాంగ ప్రణామం చేస్తున్నాను మౌని లేవయి మరేమీ అనుకోవద్దు నాకు సెలవా మహానుభావ తత్వం నాకిప్పుడు సంపూర్ణంగా బోధపడింది సర్వసంశయాలు చిన్నవయ్యాయి ఇక నేనే మీ నుంచి సెలవు తీసుకుంటాను సెలవు జనకరాజుని వైభవాలు జనకరాజు మొదలు జంఘార శాస్త్రి ఆదిగా గల మన వరకు ఇదే తీరు తత్వం గ్రహించి బతికేవాడికి సుఖమైనా ఒకటే కష్టమైనా ఒకటే కనుక ఫలశ్రుతిగా ఒక పద్యం చెబుతాను వినండి నీడలాగున కర్మంబు ంపడవుల ఇంతవరకు పానుగంటి లక్ష్మీ నరసింహారావు గారి నూట యాభై జయంతి సందర్భంగా సాక్షి ధారావాహిక నాటిక పరంపరలో పన్నెండవ భాగంగా జనక రాజు వీధి నాటిక విన్నారు మూలం హీపిశేషులు పానుగంటి లక్ష్మీ నరసింహారావు రేడియో అనుసరణ శ్రీ ఇంద్రగంటి శ్రీకాంత శర్మ నిర్వహణ శ్రీ పాండురంగ సాకారం శ్రీ కెవీ నరసింహారావు ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది